ఎస్హెచ్ఓ ఏపీ ప్రేక్షక మహాశైలకు సాదర ఆహ్వానం వ్యక్తిత్వ వికాసాన్ని గురించి వ్యక్తి దైనందిన జీవితంలో ప్రతిరోజు ఎదుర్కొనేటటువంటి సమస్యల గురించి ఎలా అభివృద్ధి చెందాలి వికాసం చెందటం ఎట్లా అనేటటువంటి దాని గురించి మనం కొన్ని ప్రసంగాలు చెప్పుకున్నాం ఇవాళ ప్రసంగంలో మనం ఒక చాలా చాలా ముఖ్యమైన విషయాన్ని గురించి మరో ముఖ్య విషయాన్ని గురించి చెప్పుకుంటున్నాం అదేంటంటే ప్రతిరోజు ప్రతి వ్యక్తి ఎదుర్కొనేటటువంటిదే ఏమిటి అంటే భయం భయాన్ని గురించి చెప్పుకోవడానికి ఏముంది అనుకోవద్దు భయం అంటే ఒకసారి నిర్వచనం చెప్పుకోండి మీరు ఆలోచించండి ఏంటి మీరు చెప్పే జవాబు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఏదైనా హాని జరిగే అవకాశం ప్రమాదం జరిగే అవకాశం ఇది ఆర్థికంగా స్థితిని బట్టి కావచ్చు ఆరోగ్యాన్ని గురించి రేపేమవుతుందో ఇంకాసేపటికి ఏమవుతుందో అనేటటువంటి భయం అయినా కావచ్చు ఇది ఒకటి కాదు ఎన్నో ఎన్నో రకాలైన భయం ఒక వ్యక్తి పాము అంటే భయం లేకుండా పోయి పట్టుకుని దాన్ని వదిలేయచ్చు ఎక్కడున్నా నిర్భయంగా పట్టుకుంటాడు కానీ చీకట్లో ఒంటరిగా వెళ్ళాలంటే భయం అతనికి ఇంకొక అతనికి రాత్రిపూట ప్రయాణం అంటే భయం ఇట్లా ఈ భయాలు చాలా చాలా ఉంటాయి చాలా వాటిని పెద్ద గురించి భయపడమే కొంతమంది కొత్త వ్యక్తులతో మాట్లాడాలంటే భయం రోడ్డు దాటి అవతలకు వెళ్ళాలంటే భయం ఇట్లా ఇంట్లో బలును చూస్తే వాటిని బయటికి పంపి కొట్టి చంపి బయటికి పంపి ఎవరో ఒకళ్ళు సహాయం చేస్తే తప్ప ఆ గదిలోకి వెళ్ళలేనటువంటి భయం కొంతమందికి ఇట్లా ప్రతీ విషయాన్ని గురించి భయం మనలో ప్రతి ఉంటుంది అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొ రకంగా ఉండొచ్చు భయం ఒకళ్ళకి రెండు మూడు రకాలంటే అంశాలంటే భయం కావచ్చు ఒక వ్యాపారస్తుడికి వడ్డి అప్పు ఇచ్చేటటువంటి వాడికి అతని కాదాదారంటే భయం ఉండొచ్చు కొంచెం ఇతను వెళ్ళిపోతాడేమో నాకు అప్పు తీర్చకుండా ఇతని దగ్గర ఏదో ఒకటి ఒక వస్తువు పెట్టుకొని అప్పు ఉంటాడు ఇట్లా ఎక్కువగా మనం ఆరోగ్యం చూస్తే ఒక వైద్యుడి దగ్గరికి అనేక మంది రోగులు వస్తూ ఉంటారు కొంతమంది చాలా భయపడుతూ ఉంటారు చాలా చాలా భయపడుతుంటారు ఇవాళ నీకు పరీక్షలు చేసిన తర్వాత షుగర్ వ్యాధి ఉన్నది అని డాక్టర్ గారు చెప్పారనుకోండి ఏంటి షుగర్ వ్యాధి నాకు ముప్పై ఐదేళ్లకే నాకేంటి షుగర్ ఏంటండి సరిగా చూసారా అని భయపడి వణుకుతూ షుగరా షుగరా నాకు షుగరా అని అదే భయంగా అతి భయంగా అసలు ఏంటో తన జీవితం ఎట్లా మారాలి ఏంటి నేను ఎట్లా సహించగలను షుగర్ అంటే స్వీట్లు తినే అతి కాదు ఇంకా ఇంకా చాలా పచ్చాలు ఉండాలి ఇవన్నీ నేను చేయాల అని అతి భయపడి ఇంకా ఈ జీవించడం అనవసరం అనుకునేటంతగా భయపడవచ్చు కొంతమంది కొంతమంది అదే వయసు కలిగినటువంటి వ్యక్తి మరొకడు షుగర్ ఓ అయితే సరే అది మా నాన్నకు ఉన్నది మా బావాయి ఉన్నది నా తెలిసిన వాళ్ళకి చాలా మంది ఉంది దాంతో ఏమందులేండి సరే ఏం మందులు వేసుకోమంటారు అని అడగచ్చు ఇట్లా ప్రతి విషయాన్ని గురించి ఒక నిలువు గోడ మీద కనుక గీత గీసుకుంటే ఆరు అడుగులెత్తులో ఒక గీత గీయండి అడ్డంగా భయం అనేది ఉండాలి ప్రతి వాళ్ళకి భయం లేకపోతే ఏమవుతుంది ప్రమాదం ఒక మోటార్ వెహికల్ తీసుకొని వెళ్తున్నాడు బైక్ మీద కురవాడు అతని స్పీడ్ లిమిట్ ఈ రోడ్లో ప్రస్తుతం అరవై కిలోమీటర్ల కంటే మించి వెళ్ళటానికి వీలయ్యేలాగా లేవు రోడ్లు అయితే అతను వెహికల్ నడిపేటప్పుడు కొంచెం ఇంకా తొందరగా వెళ్ళాలని చెప్పేదాన్ని స్పీడామీటర్ ఎక్కువ తిప్పాడు తొంభై కిలోమీటర్ల స్పీడ్ అందుకుంది అందుకోవడంతో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఎదురుగా వచ్చే వెహికల్ని క్రాస్ చేయలేక యాక్సిడెంట్ అయింది ఎందువల్ల అతనికి భయం తక్కువగా ఉంది నేను వెళ్ళగలను అనేటటువంటి ధైర్యం ఉంది సాధారణ పరిస్థితుల్లో వెళ్ళవచ్చు కానీ రిస్క్ అనేటటువంటిది దాంట్లో ఉంటుంది ఒక పరిస్థితులు దాటితే స్పీడామీటర్ దాంట్లో ఉండడానికి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై కూడా కూడా కానీ నూట నలభై నలభై కిలోమీటర్లు వెళ్ళడానికి వీలైనటువంటి పరిస్థితులు ఉండవు అందుకని జాగ్రత్తగా డెబ్భై అరవై ఇంకా చిన్న చిన్న రోడ్లలో అయితే యాభై నలభై ఇలా తక్కువ స్పీడ్లో వెళితే అది సేఫ్టీ అంటే ఇతనికి పరిమితంగా భయం ఉండాలి ఉంటుంది మరి సేఫ్టీ అని ఇరవై ముప్పై కిలోమీటర్లలో వెళితే ప్రయాణం సాగదు ఆయిల్ ఎక్కువ అవుతుంది ఇంకా ఉపయోగం తక్కువ అనమాట బండి వల్ల కాబట్టి నీ యొక్క సేఫ్టీ లిమిట్స్ ఏంటి నువ్వు ఒక రోడ్ సందులోకి తిరిగావు ఓ ఫస్ట్ సెకండ్ గేర్స్లోనే వెళ్ళాలి ఇరవై ముప్పై కిలోమీటర్లు దాటి వెళ్ళకూడదు అనేటటువంటిది నీ మైండ్కి నీకు తెలిసి ఉంటుంది ఆ ప్రకారం డ్రైవ్ చేస్తావు అట్లాగే ఏదైనా సరే ప్రతిదానికి ఇందా గీసుకున్నటువంటి గీతలో రోడ్డు దాటి అవతలకు వెళ్ళాలంటే ఎక్కడ ఒక కిలోమీటర్ దూరం దాకా ఏ వెహికల్ని కనపడ్డా కానీ అమ్మో అది వచ్చేస్తుందేమోనని భయంతో ఇక్కడే ఉంటారు ఆ సిగ్నల్ లైట్స్ పడే వరకు లేకపోతే అసలు ఏమి వెహికల్ రానంత అక్కడే ఉంటారు అది ఐదు నిమిషాలు కానివ్వండి పది నిమిషాలు కానివ్వండి అప్పుడు అవతలకి వెళ్తాడు అంటే ఇతనికి భయం చాలా ఎక్కువగా ఉంది అని అదే కొంచెం భయం లేకపోతే మైనస్ గీత కంటే కింద గీత పైన భయం ఎక్కువ అవుతుంది గీత కింద భయం తక్కువ ఉంటాం భయం తక్కువ కనుకుంటే ఇది ఒక పది గజాల దూరంలో ఉండగానే పది మీటర్ల దూరంలో ఉండగానే అట్లాగే వెహికల్ నేను ఎంతసేపు దాటిపోగలను చెప్పేసి దూకుతూ అవతలకి వెళ్ళిపోతాడు అప్పుడు ప్రమాదం జరగవచ్చు ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది భయం తక్కువయ్యే ఇంకా ఇంకా ఇంకా తగ్గిపోతూ ఉండే కొంది రిస్క్ ప్రమాదం జరిగేటటువంటి రిస్క్ ఎక్కువ అవుతుంటుంది ఒక వ్యాధి ఉన్నప్పుడు ఆ వ్యాధికి క్రమ పద్ధతిలో మందులు వాడాలి మందులు వాడటం ఎప్పుడో ఒక రెండు రోజులు ఇబ్బంది అయితే పర్వాలేదు ఇంకా ఎక్కువ రోజులు మందు వేసుకోకుండా ఉంటే ప్రమాదం అలాగే భయం వేసి నేను తొందరగా తగ్గిపోవాలి నాకు షుగరు ఇంకొక జబ్బు ఇంకో జబ్బో డాక్టర్ గారు ఇచ్చిన మందులకంటే తొందరగా తగ్గాలని ఎక్కువ మందులు వేసుకున్నా కానీ ప్రమాదమే అంటే భయం అనేది అవసరమే ప్రతి ప్రతి విషయంలోనూ అయితే పరిమితంగా ఉండాలి గీతకి కొంచెం అటు ఇటు పొరవాలే కాబట్టి డాక్టర్ దగ్గరికి ఒక రోగి వచ్చాడంటే ఏ షుగర్ పేషెంట్ అతని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు నుంచి ఉంది ఏ స్థితిలో ఉంది అని చూసి డాక్టర్ గారు మందులు రాస్తాడు అయితే అతను తొందరగా తగ్గాలని భయం ఎక్కువైంది కాబట్టి ఏం చేస్తాడు తొందరగా తగ్గాలని ఎక్కువ మోతాదులు వేయటం ఆహారం బాగా తగ్గించుకోవటం ఇటువంటి పనులు వ్యాయామం చేయకుండా ఉండటం ఇట్లాంటివన్నీ విరుద్ధమైనటువంటి పనులు చేస్తాడు ఎందుకంటే భయం ఎక్కువైపోయి అమ్మో అమ్మో నేను షుగర్ తగ్గిపోద్ది అని భయం ఎక్కువ ఎక్కువైపోయిందనమాట అలాగే ఒక అతను భయం బాగా తక్కువైన రోగి ఇంకో అతను అడిగితే లక్షణాలు కలిగిన వాడు డాక్టర్ ఇచ్చే మందు ఒకటే అయినప్పటికీ అతని రోగి భయాన్ని పరిశీలించి భయాన్ని గుర్తించి అతనికి బాగా తక్కువ భయం ఉండి ర్యాష్గా డ్రైవ్ చేయటం దురుస్త ఉండటం ఈ ట్యాబ్లెట్స్ వేసుకోకపోవటం ఇటువంటివి చేస్తున్నాడు అనుకోండి వైద్యుడి వరకు మనం పరిమితం ఉదాహరణలో అప్పుడు భయం తక్కువగా ఉండి నెల రోజులు వేసుకోమని ట్యాబ్లెట్స్ రాసిస్తే నెల రోజుల్లో పది రోజులు వేసుకున్నాడు మిగతా ఇరవై బిళ్ళలు అట్లాగే ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది ఇతనికి రోగికి భయం తక్కువగా ఉంది ఉండాల్సినంత భయం లేదు భయం అంటే శ్రద్ధ సమానంగా ఉంటే శ్రద్ధ ఉండాల్సినంత జాగ్రత్త దాన్ని సరిగ్గా మందులు వేసుకోవటం లేదు కాబట్టి రోగికి ఏం చెప్పాలి ఇచ్చేటటువంటి చికిత్సతో పాటు నువ్వు ఇలా మందులు వాడకపోతే నీకు చాలా ప్రమాదం జరగవచ్చు ఈ డయాబెటీస్ వల్ల మధుమేహం వల్ల అనేక ప్రమాద కారణాలు ఉన్నాయి కాబట్టి నువ్వు కనుక తినకపోతే నీకు చాలా ఇబ్బందులు రావచ్చు అని ఒకటి రెండు ఇబ్బందులు అతనికి వర్ణించి చెప్పి వివరించి చెప్పి అతనిలో ఉన్నటువంటి భయాన్ని కొంచెం పెంచుతాడు అనమాట భయపడితే కాస్త మందు నార్మల్గా వచ్చేస్తాడు అట్లాగే ఎక్కువ భయం ఉన్నటువంటి వాడిని అను అంత భయపడాల్సిన అవసరం లేదు మామూలు మందులు రాయాల్సిన మందులు ఇద్దరికీ ఒకటే ఇచ్చాడు రాసి ఇచ్చాడు కానీ దానికి తోడు నువ్వు భయపడాల్సిన అవసరం లేదు మందులు రెగ్యులర్గా వేసుకో ఏమీ పర్వాలేదు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి భయాన్ని తగ్గిస్తాడు ఆ రోగికి ఇందాక చెప్పినటువంటి రోగికి భయాన్ని పెంచుతాడు అంటే ఇక్కడ వైద్యుడు తన రెండు మాటలు మూడు మాటల ద్వారానే రోగి ఇక్కడికి రాగానే రోగి అడిగే మొదటి ప్రశ్నలోనే వైద్యుడికి అర్థం అవుతుంది ఇతను ఎక్కువ భయపడుతున్నాడు ఇతను చాలా తక్కువ భయపడుతున్నాడు అని చెప్పి ఆ గ్రాఫ్లో మన గోడ మీద గీసుకున్న గీతలో చాలా పైన ఉన్నాడు అనుకోండి ఎక్కువ భయం చాలా కింద ఉన్నాడు అనుకోండి చాలా తక్కువ భయం ఇతను తీసుకొచ్చి ఆ భయం పెంచడం తగ్గించడానికి కూడా ఇది వైద్యం ఎక్కడ పుస్తకాల్లో ఉండేది కాదు అతని భయం రోగి భయాన్ని తగ్గించడానికి ఓదార్పు మాటలు కానీ హెచ్చరిక మాటలు కానీ చెప్పాల్సి ఉంటుంది సో అంటే ఎవరికైనా కానీ భయాన్ని తగ్గించటం పెంచడం అసలు భయం ఉండటం అవసరమే ఇక ప్రతి ఉన్నటువంటి వాళ్ళకు కూడా భవిష్యత్తులో రాబోయేటటువంటి సమయంలో ఏం జరుగుతుందో నేను వ్యాపారం చేస్తున్నాను అది ఏమవుతుందో కొత్తగా కొత్త వ్యాపారంలో దిగాను అనేది భయం తుఫాను హెచ్చరిక చెప్పాడు రేపు ఏమవుతుందో రేపు తుఫాను వచ్చేస్తుందేమో మాకు కూడా మా ఇంట్లో ఏమేమి ఏర్పాట్లు చేసుకోవాలి ఇట్లా ప్రతిదానికి భయం వ్యవసాయదారుడు రైతు ఈ సంవత్సరం వ్యవసాయం విత్తనాలు నాటగానే ఒక పక్కన ఉంటుంది ఈ సంవత్సరం నేను ఇంత పొలం ఆదాయం తీసుకోగలను అని ఆశ ఉంటుంది అయినప్పటికీ ఒక పక్క భయం కూడా ఉంటుంది ఎందుకంటే వాతావరణ పరిస్థితులు తనకు ఇన్పుట్స్గా పెట్టేటటువంటి విత్తనాలు పురుగు ఇవన్నీ కూడా నాణ్యమైనవి దొరుకుతాయో లేదో అని చెప్పి అయినా నమ్మకంతో ఆశ నమ్మకంతో ఆ భయం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది రోజు చేసే పని అది కాబట్టి ఈ సంవత్సరం చూద్దాం ఈ సంవత్సరం చూద్దామని అతను వ్యవసాయం చేస్తూ ఉంటాడు అలాగే ఇంకో వ్యాపారి తన వ్యాపారం చేస్తూ ఉంటాడు ఎవరు పనులు చేస్తా ఉంటారు కానీ భవిష్యత్తులో ఎట్లా ఉంటుందో అని భయం మా పిల్లలు చదువుతున్నారు వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయో రావు మంచి కాలేజీలో సీట్ వస్తుందో రాదో ఇవన్నీ భయమే భయంతో కూడుకున్నటువంటి విషయాలే కాబట్టి ఈ భయం వల్ల ప్రతి వ్యక్తికి భయం అనేటటువంటిది ఉండాలి కానీ అతి భయం ఉండకూడదు అతి భయం చాలా ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లో ఒంటరిగా ఉండలేడనుకోండి అన్ని వస్తువులు ఉన్నాయి ఫోన్ ఉంటాయి అక్కడ లైట్ ఉంటుంది కరెంటు టీవీలు అన్నీ ఉన్నాయి కానీ ఒక్కడే ఉండాలంటే భయం అటువంటిది దాన్ని అలవాటు ప్రకారం ధైర్యం తెచ్చుకొని ఒక కౌన్సిలింగ్ ద్వారా వాటి ద్వారా ఏమి కాదు ఏమి పర్వాలేదు ఈ పరిమితులు వరకు పర్వాలేదు అని అట్లా భయాన్ని తగ్గించుకోవటం దీన్ని భయం అతి స్థాయిలోకి వెళ్ళిపోతే ఫోబియా అంటారు ఇంగ్లీష్లో అతి భయం అన్నమాట అమ్ము ఏదో వస్తుంది అక్కడ ఏది కనపడ్డా అది ఏదో జ జంతువు రోగమో అనుకోవటం రకరకాలుగా వింత వింతగా ఉంటుందన్నమాట మామూలు వాళ్ళకి ఎందుకు భయపడతాడు అవసరం లేదు కదా అంటే ఒక చిన్న కాలువ దట్టేళ్ళనుకోండి ఒక అంగేస్తే అవతలకి వెళితే ప్రయాణం కొనసాగించవచ్చు దానికి కూడా మూ నే కాలు స్లిప్పైతే నా కాలు జారితే అట్లా నేను దూకలేకపోతే ఎంత దూరం ఇన్ని ప్రతి క్షణంలో భయాలు మొన్న వెంటాడుతూ ఉంటాయి కొంచెం హేతుబద్ధంగా ఆలోచించి దేని గురించి భయపడాలి ఎంత మేరకు భయపడాలి అనేటటువంటి దాన్ని స్వయంగా అనుభవం ద్వారా తెలుసుకొని నిర్భయంగా పోయేవటం మంచిది కాదు ఎట్లా నా పరిమితులు ఇవి ఈ పరిమితులు లోబడి ఉండాలి నేను అనుకుంటూ ఆ భయాన్ని పరిమితమైనటువంటి స్థాయిలో ఉంచుకొని దానికి అనుగుణంగా నడుచుకోవటం వల్ల ప్రమాదాలు కాదు వాటి అన్నిటినీ కూడా నివారించుకోవచ్చు ఎట్లాగూ భయ అంటే అన్సర్టెనిటీ ఏమవుతుందో ఎవరికి తెలియదు ఏదైనా కావచ్చు అయినప్పటికీ మనం ఆశావహంగా ఈ పరిమితుల్లో నిలబడి భయం మీ పిల్లలకి భయం లేకుండా నిర్భయంగా సాహసోపేతమైన పనులు చేస్తున్నారనుకోండి వాళ్ళకి భయం పెంచాలి నేను గోడ మీద నుంచి దూకుతాను అరడుగులు ఎత్తు నుంచి అంటాడు ఒకసారి దోకొచ్చు రెండుసార్లు దోకవచ్చు కానీ మూడోసారి కాలు ప్రమాదం ఉంది వాళ్ళకి భయం పెంచాలి ఈ విషయంగా మొన్న ఎప్పుడూ వెంటాడి ఉండేటటువంటి భయాన్ని భవిష్యత్ అంటే భయం ఆర్థికంగా ఏమవుతుందో సామాజిక పరంగా ఏమవుతుందో నా పార్టీ గెలుస్తుందో లేదో నేను చేసిన వ్యాపారం ఎట్లా ఉంటుందో అని రకరకాలుగా రకరకాలుగా నా పిల్లలు ఎలా ఉంటారు అని భయాలుంటాయి ఈ భయాన్ని పట్ల కొంచెం హేతుబద్ధంగా ఆలోచించి సముచితంగా ఒక స్థాయి వరకే ఉండేలాగా భయ భయాన్ని ఒకళ్ళకొక్కళ్ళు ఓదార్చుకుంటూ కానీ విధంగా నేను చేయాలి అప్పుడు మనం సుఖంగా జీవనం కొనసాగించడానికి వీలవుతుంది ధన్యవాదాలు